అలాగే ఒకప్పుడు ఇది తుడిచినా కనపడలేదనుకోండి అంటే అర్థం ఏంటి ఈ లెన్స్ మీద ఏదో దోషం ఉందన్నమాట కాబట్టి ఒకసారి అఫల మాల దగ్గరికి వెళ్ళేస్తే మంచిది అంతేగాని ఆ బోర్డు మీద రాసింది కనపడలేదు ఆ బోర్డు చెత్తది అని ఆ బోర్డు పీకేసి కొత్త బోర్డు పెట్టి ఇలాంటివి చేస్తే మీకు ఆ సమస్య పరిష్కారం కాదు కాబట్టి అదే విధంగా దుఃఖం హి నామ ప్రజ్ఞాపరాధ అది ప్రజ్ఞాపరాధము మీ యొక్క తెలివిలో మీ అండర్స్టాండింగ్లో ఏదో దోషం ఉంది దాన్ని తెలుసుకోవాలి ఎప్పుడైతే తెలుసుకున్నారో ఆ దుఃఖంతో సంయోగం ఏదైతే ఉందో దానికి వియోగం ఏర్పడిపోయి మీరు సుఖ దుఃఖ ప్రూఫ్ అయిపోతారు దుఃఖానికి ఎప్పుడైతే దూరం అయిపోయారో మిగిలినది సుఖమే కాబట్టి ఇక్కడ వియోగం దేని నుంచి కావాలి దుఃఖ సంయోగం నుంచి వియోగం కావాలి దుఃఖ సంయోగం ఎందుకని దుఃఖంతో కలయికెందుకు వచ్చింది ఎంటైర్లీ బికాస్ ఆఫ్ రాంగ్ మోషన్స్ తప్పుడు భావజాలం వల్లనే మనకి దుఃఖానుభవం కలిగినది తప్పుడు భావం వల్లనే కలిగినది కేవలం తప్పుడు భావం ఉదాహరణకి నేను ఒక వ్యక్తిని కలిశాను మహా దుఃఖిస్తున్నాడు ఎందుకు దుఃఖిస్తున్నారు అంటే ఆ వ్యక్తి ప్రేమించేటువంటి మరో వ్యక్తి మరణించాడు మరణించేంతకాలమైంది ఓ సంవత్సరం అయింది అయినా ఇంకా దుఃఖిస్తూనే ఉన్నాడు నేను ముందు నాకు జనరల్గా నాకు చికాక్ కలగదు కానీ చికాకే కలిగింది విధయాత్ర సంవత్సరం క్రితం ఎవడలో పోయారని ఇంకా దుఃఖిస్తావా నిన్న కాక మొన్న ఉన్నారు చిలకలాగ ఇటు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు ఎప్పుడో సంవత్సరం క్రితం ఎవరోలో పోయారని ఇంకా దుఃఖిస్తూ కూర్చుంటాడు హూ విల్ షో యూ సింపతి టు యూ అని కోప్పడదామా అన్నంత అనిపించింది అయినా కోప్పడలేదు కోప్పడకుండా కొన్ని విషయాలు మామూలుగా గీతలో చెప్పినవే చెప్పాను పుట్టినవాడు మరణిస్తాడు అయినా దేహత్య దేహధర్మం అది అది పోకూడదని ఏ ఏమీ ఎక్స్పెక్టేషన్ అయ్యా నీ అపేక్ష అంటే ఏమిటి నేను ఈ దేహము ఇలాగే కొనసాగిపోతూ ఉండాలి దీనికి ఇంక మార్పు చేర్పు ఉండకూడదు జుట్టు తెల్లబడకూడదు అలాగే నలగానే ఉండిపోవాలి పర్మనెంట్గా జుట్టు తెల్లబడగానే ఏం కలుగుతుంది దుఃఖం కలుగుతుంది కాబట్టి జుట్టు తెల్లబడగానే తెల్ల వెంట్రుని కనపడగానే కలిగిన దుఃఖానికి హేతు ఏమిటి తెల్ల వెంట్రుక హేతువు రాంగ్ ఎలా వింటే హేతువు కాదు మరి రైట్ ఏమిటి జుట్టు తెల్లబడకూడదనే ఆలోచన ఏదైతే ఉందో అది తప్పు ఆలోచన అందుకోసం నీకు దుఃఖం కలిగి అలాగే నా వాళ్ళు అని వీడు పెట్టుకుంటాడు గిరి తీసుకుంటాడు ఆ గిరి లోపల ఉన్నవాళ్ళందరూ నా వాళ్ళు ఆ గిరి బయట ఉన్న వాళ్ళందరూ పరాయి వాళ్ళు ఈ పరాయి వాళ్ళు ఒకడు కాదు వంద కాదు వెయ్యి కాదు లక్ష మంది చచ్చిపోయినా మనకేం అభ్యంతరం లేదు ఇట్స్ ఏ న్యూస్ ఐటెం న్యూస్ పేపర్ ఫస్ట్ ఏముంటుంది బాంబు బ్లాస్ట్ నూట యాభై ఆరు గురించి చచ్చిపోయారు ఓహో అలాగా ఈ మధ్యన టెర్రరిజం పెరిగిపోయిందండి అని ఒక ఫిలోసాఫికల్ స్టేట్మెంట్ పాస్ చేసి వదిలేస్తాం మనం ఏం దుఃఖపడుతూ కూర్చోం అప్పుడే టిఫిన్ వడ్డిస్తుంటే ఇంక నేను ఈ పూట టిఫిన్ చేయను ఎందుకంటే బాంబు బ్లాస్ట్ వచ్చి నూట యాభై ముందు చచ్చిపోయారు వాళ్ళ యొక్క స్మృతి కోసం నేను ఈ పూట టిఫిన్ చేయను అన్నవాడు ఎవడైనా కనపడితే చెప్పండి నేను మాల వేసి సత్కారం చేస్తాను నోబడి మిస్సెస్ ఈవెన్ బ్రేక్ఫాస్ట్ నూట యాభై మంది కాదు పదిహేను వందల మంది చచ్చిపోయినా పర్వాలేదు ఎందుకని వాళ్ళు పరాయిలో పడ్డారు మన వాళ్ళలో ఎమ్మడు చచ్చిపోకూడదు నా వాళ్ళు అన్న వాళ్ళు అందరూ అలాగే ఉండిపోవాలి నేను ఎంతకాలం ఉండాలి వందేళ్ళు ఉండాలి ఒక ఆయన ఏడుస్తున్నాడు ఏడుగా ఏడుస్తా ఆలయాలు పోయాడు నేను చెప్పడానికి చేత నాకు నేను అవి శుద్ధాటి నెట్టం నేను ఇవే మొదలుపెట్టాను కాబట్టి ఫినిష్ చేస్తాను అంటే కవులు చాలా ప్రజ్ఞాశాలుగా ఉంటారు కవులు రా ఇటువంటి సంభాషణలు రాసి కవులు అయ్యో నూరేళ్ళు నిండయా అప్పుడే ఆ కలి యొక్క తెలివి చేసులు ఎందు చూడండి అంటే వాదేస్తాడు కాదు ఓకే That's <laughs> JUST wide-江τάborn You've got this story then she swathe. You tell Jesus at pieces, he made lucchist, oh, he said something that he did not wait for us to say, sndira he did not각Ford, oh, sndira, he said you like not to know how concerned about me. Well, then he said, THGS, You've got the point, <laughs> you've got the point, <laughs> <laughs> ఊరికి కాదు పోత మరి ఎదుగు దుఃఖిస్తున్నట్టు ఎందుకు దుఃఖిస్తున్నాడు అంటే అంటే నూట రెండేళ్ళు వచ్చినా కూడా పోకూడదు మనతో పాటు అలా ఉండిపోవాలి నేను పోకూడదు పోకూడదు తల్లిగా ఎవరు పోకూడదు ఇది వీడి సోచ్ వీడి ఆలోచన వీడికి దుఃఖం కాకపోతే ఎందుకు అండి we do he is prepared the ground for suffering suffering is the ground reason column raakoddu temperature 40 raakoddu veedu sukha untunda okka untunda kabate veedu thinking lo dosham unnadi to dukkhamu anagaane thinking lo doshamu tappa marayeni ledhu aa thinking ni reorganize chesaru ankonnadi catches in the mind అటాచ్ని మీరు రీఆర్గనైజ్ చేశారనుకోండి మీ దుఃఖం ఏమవుతుంది వియోగం వచ్చేస్తుంది దుఃఖ సంయోగంతో వియోగం వచ్చేస్తుంది ఆ విద్యకే ఆత్మ విద్య అని పేరు దానికే యోగము అని పేరు నిజానికి రహస్యం చెప్పాలంటే దాన్నే వైరాగ్యము వైరాగ్యం ఉంటే వైరాగ్యం భయం ఇక దుఃఖం అనేది ఉండనే ఉండదు అంత సుఖమే లేదు ఇప్పుడు ఏదైనా జోక్ చెప్తే వినో అయితే చెప్పివాడే గుర్తొచ్చి వాడో నవ్వుకున్నారనుకోండి ఆ నవ్విన టైంలో దుఃఖం ఉందా లేదు ఆ నవ్విన టైంలో నేననే అహంకారం ఉందా లేదు దేహాభిమానం ఉందా లేదు ఏమున్నప్పుడు కేవలం ఆనంద ఘనము తప్పింకేది లేదు అది మన యొక్క ఆ నవ్విన టైంలో మనస్సు ఉండదు ఏమన్నాయి మనస్సు కూడా విలీనం అవుతుంది జోక్ చెప్పడం చేతనైతే ఆడియన్స్కి ఈ అనుభవం కలుగుతుంది జోక్ చెప్పడం చేత కాలేదనుకోండి ఈ చెప్పి వాడికే కలుగుతుంది ఆ అనుభవం వాటెవర్ సో నేను ఆశ్చర్యపోయిన ఏమిటంటే ఆ కవి తెలివితేటలకి ఆశ్చర్యపోయింది వాడు ఎంత తెలివిగా మాట్లాడాడు నుడేళ్ళు వీడేళ్ళు ఒక ఎక్స్ప్రెషన్ అది వినగానే కాదు అనుకుంటారు అని వాడు అంటాడు ఎంత ఫంటాస్టిక్ డైలాగ్ ఇట్ ఈస్ ఎనీవే సో దుఃఖహేతువుని వెతికి పట్టి మనస్సులో దాన్ని మీరు చేసి పారాయి నీ స్వరూపంలో దుఃఖము లేదు నీ స్వరూపంలో లేని దుఃఖాన్ని నీ యొక్క రాంగ్ ఎమోషన్స్ నీకు తెచ్చిపెట్టాయి నీకు దుఃఖహే దుఃఖహేతువు లేదు విడిచిపెట్టేవి ఒక అమ్మాయి ఉండేది కొంచెం చామల ఛాయిగా ఉండేది కానీ ఈ మధ్యన సమాజంలో ఫెయిర్ అండ్ లవ్లీ అనే ఒక ఎక్స్ప్రెషన్ వీళ్ళు కాయించేసారు ఫెయిర్ అండ్ లవ్లీ అనే ఒక పేస్ట్ కూడా ఉండే టూ ఈ క్రీమ్ పేస్ట్ ఏదో ఫెయిర్ అండ్ లవ్లీ అంటే ఏంటి అందంగా ఉండాలి అంటే కలర్ ఉండాలి తప్ప చామన చాయ్ పనికిరాదు కానీ కృష్ణుడు ఎలా ఉండేవాడు కృష్ణుడు భాగ భా ముగ్గురు కృష్ణులు ఉన్నారు ఒకడు కృష్ణ అంటే కృష్ణ ద్వైపాయునుడు వ్యాసుడు రెండు కృష్ణుడు శ్రీకృష్ణుడు మూడు కృష్ణ నాలుగురు కృష్ణులు ఉన్నారు మూడో కృష్ణుడు కృష్ణ అంటే అర్జునుడు అని కూడా అర్థం అర్జునుడు నాలుగో కృష్ణ ద్రౌపది వీళ్ళందరూ నల్లగా ఉండేవారు ఏం భారతానికి లోటు వచ్చిందా వాళ్ళకు లోటు వచ్చిందా ఏం లోటు వచ్చింది అమ్మాయి దుఃఖిస్తూ ఉండేది నేను నల్లగా ఉన్నాను నేను ఉపన్యాసం చెప్పాను ఈ ఆలోచనలు కట్టి పెట్టమ్మా శ్రీకృష్ణుడిలాగా ఉన్నావు నువ్వు ద్రౌపదిలాగా ఉన్నావు శ్రీరాముడిలాగా ఉన్నావు అర్జునుడిలా ఉన్నావు ఇలా ఆలోచించుకోని చెప్పి అంటే కొంతకాలాలుగా దుఃఖం పోయింది అంటే ఆవిడ అడ్జస్ట్ చేసుకోవాలి ఈ చర్మాన్ని ఏం చేస్తాం ఆ మైండ్ని అడ్జస్ట్ చేసుకోవాలి అంతే కదా అలాగే ఒక ఆమె దుఃఖంగా ఉన్నారు ఏమో దుఃఖం పోలేదు ఒక ఆమె ఉద్దు ఒక ఆయన ఉన్నారు ఎవరిని దుఃఖంగా ఉన్నారు ఏంటంటే చూడండి నా డ్రెస్సు చీప్ చవకబారు పంచా చవకబారు దోపత పండుగ చవకబారు పై షర్టు తొడుక్కుని ఉన్నాను అని నా బతుకు ఇలా ఉందని దుఃఖంగా ఉందన్నాడు నేను అన్నాను మహాత్మా గాంధీ గారు సరిగ్గా ఇలాంటి డ్రెస్సే అంటే అవునండి మహారాణి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి డ్రెస్సే వేసుకునేవారు మీరు ఇవాంటి నుంచి నేను మహాత్మా గాంధీ గారు వేసుకున్న డ్రెస్సు వాటి డ్రెస్సు వేసుకుంటున్నాను అని అనుకోవాలి అలాంటి డ్రెస్సు వేసుకుంటూ ఉండండి ఎందుకంటే ఖరీదైన డ్రెస్సు కూడా మీకు వద్దు ఇదే వేసుకుని మహాత్మా గాంధీ గారిని గుర్తు తెచ్చుకోండి అని చెప్పేసి నా దారిని నీకు ఎమ్మెల్యే కనపడితే అడిగి అని ఎలా నేను మీరు చెప్పిన పద్ధతిగానే చేస్తున్నానండి చాలా హ్యాపీగా ఉంది అస్తమానం గాంధీ గుర్తుకొచ్చి మనస్సు ప్రశాంతంగా ఉన్నాయి గీత నిజంగా కాబట్టి ఇటు క్యాచ్ంది మైండ్ ఇంకైతేనే గీత అన్నది ఇట్స్ ఎ సూపర్ సైకాలజీ ఆ దుఃఖ ప్రూఫ్ చేసేది మనస్సును వాస్తవంలో దుఃఖాన్ని తెచ్చిపెట్టింది మనస్సు తప్ప ఆత్మస్వరూపంలో దుఃఖము లేనే లేదు ఇది ఆ ఆత్మ దుఃఖ సంపర్కము లేని ఆత్మస్వరూపాన్ని తెలుసుకునిటయే యోగ మనబడును ఇప్పుడు చెప్పండి ఈ యోగానికి ఎవడారి అందరూ అధికారులే ఇదే మీరు యోగాభ్యాసం చేయటానికి ఎవడారి అంటే కొంచెం మంచి వయస్సులో ఉన్నవాడు అయి ఉండాలి మధ్య వయస్సు అయినా అయి ఉండాలి కొంచెం నడువు వంగివాడు ఉండాలి నడువు అస్సలు ఇంకా వెదురు బద్దలాగా వంగలి అది మంచం కూడా కదలకుండా అలాగే నిలబడుతుందంటే వాడు యోగానికి వణికిరాడు లేదా ప్రాణాయామం చేయాలి అంటే వీడికి అలవాటు లేదనుకోండి ప్రాణాయామం చేసి అలవాటు లేదనుకోండి వాడు దానికి అర్హుడు కాదు క్షీరశాసనం వేయాలి అంటే నూటికి తొంభై మంది తొంభై మంది అర్హులు కాకుండా అయిపోతారు అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పిన యోగాన్ని తెలుసుకోవటానికి ఎవరికి అర్హత లేదంటే ఎవరికైనా ఉండే అర్హత అందరికీ ఉండే అర్హత ఎందుకంటే ప్రతి మానవుడు ప్రతి ప్రాణి కూడా ఆత్మస్వరూపులే ఉన్నారు అసంగ ఆత్మస్వరూపులుగా సో ఆనంద స్వరూపులుగా ఉన్నారు ప్రతి మానవుడు కూడా ఈ దుఃఖం అజ్ఞానం కారణంగా పైనుంచి వచ్చి ఆనందస్వరూపాన్ని కప్పివేసింది ఆ దుఃఖ సంయోగమే ఆత్మస్వరూపాన్ని తప్పివేసింది దాన్ని తీసి పారేస్తే అయిపోయింది పని అయిపోయింది ఆ పని చేయాలి ఇది ఎలా దీన్ని దీన్ని సాధించటం పేరే యోగము అని ఒక శ్లోకం ఉంది చాలా ప్రసిద్ధమైన ఉపనిషత్ శ్లోకం దేహాభిమానే గలితే విజ్ఞాతే పరమాత్మని ఎత్ర మనోయాతి తత్ర సమాధయ ఈ దేహమే నేను అనే అభిమానం తగ్గించుకుని గళితము అంటే తగ్గించుకుని అంటే మరీ టూ మచ్ బాడీ ఐడెంటిఫికేషను ఎవరికి శోభను ఇవ్వదు ఆ దేహాభిమానాన్ని తగ్గించుకుని తర్వాత తన యొక్క ఆత్మస్వరూపము ధ్యాననిష్టయందు అనుభవానికి తెచ్చుకుని అది ఎలాగంటారు అది కష్టం కాదు నేను చాలాసార్లు చెప్పాను రోజు ఐదు నిమిషాలు ఇలా నిటారుగా కూర్చుని దేహము కదలకూడదు మనస్సు కదలకూడదు అంతే డైలీ ఫైవ్ మినిట్స్ మార్నింగ్ ఫైవ్ మినిట్స్ ఈవినింగ్ దేహము కదలద్దు అది పెద్ద కష్టమేం కాదు అంటే ఇలా గోక్కుంటూ ఇలా ఇలా ఊపిటోడనం అవి చేయకూడదు మనస్సు కదలద్దు అదేలాగా ఆ కనుబొమ్మలు సాఫ్ట్గా ముయడం ఆ కనుగురుడ్లు కదలకుండా సెంటర్లో అట్టి పెట్టడం అంతే అప్పటికప్పుడు మనస్సు యొక్క కదలికి ఆగిపోతుంది ఈ పని పొద్దున్న ఐదు నిమిషాలు సాయంకాలం ఐదు నిమిషాలు మీరు కొద్ది రోజులు అభ్యాసం చేస్తే మీ ఆత్మస్వరూపము అచలము అంటే చలనము లేనిది కూటస్థము అసంగము శాంతము అనే సత్యం మీకు అవగాహనకు వచ్చేస్తుంది అయిపోయిందంటే యు ఘాట్ ఇట్ దట్ ఈస్ ది యోగా విజ్ఞాటే పరమాత్మని ఆ పరమాత్మ అంటే మీ స్వరూపమే దాని గురించి ఒక జలక్ అంటారు పొడ పొడగంటి అనే మాట విన్నారా ఎప్పుడన్నా పొడగంటి పొడగంటి అంటే అది దెయ్యంలా ఎదురకుండా నిలపడింది నేను ఇలా కళ్ళు అప్పగించి చూశానని కాదు అది కాదు కొడగంటి అంటే పొడగంటి అంటే అలా ఒక గ్లింప్స్ అలా మెరుపులాగా మెరిసింది నేను చూశాను ఐ ఘాట్ ఇట్ పొడగంటి పురుషోత్తమ నిన్ను కొడగంటి అనేదో ఒక కీర్తన ఒకటి అన్నమాచార్య అంటే పొడగంటి అనే పదం అలాంటిది కంటి కాదు పొడగంటి ఐ ఐ గాట్ యు సా యూ అలా మామూలుగా ఇలా గుర్తు చూస్తే టకుమ నాటు రాముడు అలా ఇలా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినట్టుగా కనపడింది అనుకోండి అది పొడాలంటే ముర్గ మీకు కోసం చెప్పాను అలా అవుతుందని నా విధంగా ధ్యానంలో నా స్వరూపము ఈ దేహమును బట్టి ఈ చుట్టూ ఉండేటువంటి వస్తువులను బట్టి జనాలను బట్టి నా స్వరూపం నిర్ధారితం కాదు అలా నిర్ధారితం అవ్వదు ఇప్పుడు నేను తండ్రి అన్నాడు అనుకోండి వీడి స్వరూపం దేన్ని బట్టి నిర్ధారితమైంది ఇంకో కుర్రాన్ని బట్టి అమ్మాయిని బట్టి నిర్ధారతమైంది నేను భర్త అంటే ఇంకో లేడీని బట్టి నిర్ధారితమైంది నేను ఆఫీసర్ అంటే అదో ఫ్యాక్టరీని బట్టి నిర్ధారితమైంది ఆ బాహ్యముల చేత నిర్ధారితమైనది ఏదీ వీడి స్వరూపం కాదు మరి వీడి స్వరూపం పెట్టి సకల బాహ్య పరిత్యాగం చేసేసి ఏహాభిమానాన్ని కూడా వదిలిపెట్టేస్తే శుద్ధ సచిద్రూపుడుగా నిలిచి ఉంటాడు అది వీడి స్వరూపం ఆ స్వరూప సాక్షాత్కారానికి కంగారు లేదు అది నా స్వరూపము అనే ఒక పొడ ఒక గ్లింప్స్ వీడికి దొరికిందంటే అంటే బస్ హీ మేడ్ ఇట్ ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర సమాధయ ఇంకా తర్వాత వీడు మనస్సుని వెనక్కిలాకురావడం నిరోధించటం దాన్ని తొక్కి పెట్టడం ఇంకేమీ అక్కర్లేదు మనస్సు ఏ సంకల్పం వచ్చినా అదే సమాధి అంటే అంత శుద్ధమైపోతుంది మనస్సు శుద్ధమైన మనస్సులో అనాత్మ సంకల్పాలే కలగా వస్తుంది అసలు వాడికి దుఃఖం అనేది లేకుండా వాడు జీవన్ముక్తుడుగా ఆ భాగం భాష్యకారులు ఏమంటారు చూద్దాం తమ్ దుఃఖ సంయోగ వియోగం యోగ ఇత సంజ్ఞితం విపరీత లక్షణేన విద్యా వియోగానికి యోగ పేరు వచ్చింది దీన్ని విపరీత లక్షణము అంట ఇప్పుడు నీకు ఎలాగే చెప్తుంది ఓ ఫ్లా ఓ ఫ్లాస్క్లో కాఫీ తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఫ్లాస్క్ నుండి కాఫీ తెచ్చారండి మనం నలుగురం తాగుదాము అనే అభిప్రాయంతో తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి ఈ లోపల కుర్రాడొచ్చి ఈ కాఫీ నేను తాగేస్తాను అని అంటాడు అంటే అప్పుడు ఈయన ఏమంటాడంటే సరే తాగేసి అంతా నువ్వే తాగేసాయి మొత్తం ఫ్లాస్క్లో చుక్క కూడా ఉంచొద్దు అంతా నువ్వే తాగేసే అని అంటాడు అంటే దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటి అంతా తాగద్దు అని అర్థం కదా అంతా తాగద్దు అని అర్థం దీన్ని విపరీత లక్షణ అంటారు ఒకటికి జ్వరం వచ్చింది వడ వడ వడ అంటారు కదా ఈ వడ చట్నీ సాంబారు వాడు ఏమన్నాడంటే నాకు ఈ చట్నీ సాంబారు వేసుకుని నేను ఈ వడలు రెండు తినేస్తాను తినేస్తానంటే అప్పుడు ఆ డాక్టర్ ఏమని చెప్పాడు అంటే డాక్టర్ వాళ్ళు లేకపోతే తెలుసున్నవాడు సరే తినేసి అది తినేసి నువ్వు చచ్చిపో అలా తినగానే చచ్చిపోతావు మంచిది తినేసి చచ్చిపో తినేసి అది విషం అది నీకు విషం అది ఆ విషమే నువ్వు మింగేసే అని అంటాడు విషంభుంక్ష అని సంస్కృతంలో సంస్కృతం నుంచి వచ్చింది దృష్టాంతం అంటే దాని అర్థం ఏంటి తినమని అర్థం అర్థం ఏంటంటే దాన్ని ముట్టుకోద్దు తినద్దు అని అర్థం దానికి విపరీత లక్షణ అంట అలాంటి నేను విపరీత లక్షణకు మీకు దృష్టాంతం చెప్పాను అలాంటి విపరీత లక్షణ ఇక్కడ ఉంది ఎలాగా దానికి ఈ విద్యది యోగం అని పేరు ఓహో అలాగా ఏమి యోగమండి ఈ యోగము పేర్ని యోగాన్ని పట్టుకున్న యోగం అంటే విపరీత లక్షణాలు ఎందుకంటే ఆత్మస్వరూపంతో సంయోగం ఏం అక్కర్లా అది ఆల్రెడీ సిద్ధించే ఉంది దుఃఖ సంయోగం నుంచి వియోగం కలిగితే చాలు మీరు ఆల్రెడీ జీవన్ముక్తులయ్యే ఉన్నారు నేను ముక్తుడను తాను నేను దుఃఖితుడను ఇగో ఇవన్నీ నాకు దుఃఖహేతువులు అనే అజ్ఞానం నుంచి బయటపడితే సర్వం ఇంచేతనే దాన్ని అలా ఎంఫటిక్గా చెప్పడం కోసం విపరీత లక్షణలో చెప్పారు ఎప్పుడు కూడా విపరీత లక్షణం చాలా ఎంఫటిక్గా ఫోర్స్ఫుల్గా ఉంటుంది సరే తాగేసేరా మొత్తం అంతా తాగేసే పట్టుకెళ్తాం తాగేసేది అంటే అర్థం తాగద్దు తినేసేయరా అంటే తినద్దు ఎంఫటిక్ అలాగే వియోగానికే యోగం పేరు అంటే మీరు కంగారు మీరు వెంటనే ఈ వియోగాన్ని సంపాదించండి అని ఎంఫోసిస్గా చెప్పినట్టు అర్థం యోగఫలముప సంహృత్య పునః అన్వారంభేణ యోగస్ కర్తవ్యత ఉచ్యతే యోగఫలాన్ని చెప్పారు యోగఫలమేమిటి దుఃఖ సంయోగంతో వియోగమే ఇంకా దుఃఖం అంటే ఏమిటో తెలియకుండా పోతుంది మీకు ఎం లబ్ధ్వాదికం లాభం ఏ ఆత్మ లాభము కంటే గొప్ప లాభము మరొకటి లేదు అనే ఒక గొప్ప స్థితిలో మీరు ఉంటారు ఈ విధంగా యోగ ఫలాన్ని ఈ వాక్యంలోనూ పరిశ్లోకంలోనూ ఆ యోగము మహిమని ఆ దానివల్ల సాధకుడికి లభించేటువంటి ఫలాన్ని గురించి చెప్పి ఇప్పుడు దాన్ని ఉపసంహారం చేసేసారు అయింది అక్కడ యోగ ఫలం చెప్పడం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ యోగ ఫలాన్ని చెప్పిన తర్వాత మళ్ళీ ఈ యోగాన్ని మీరు తప్పకుండా అభ్యసించాలి అని మళ్ళీ చెప్తున్నారు యోగస్య కర్తవ్యత ఉంటే మీరు తప్పనిసరిగా ఈ యోగాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి అభ్యాసం చేయాలి అని శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు అయితే ఇది చెప్పినట్టున్నాడుగా ఇంతకుముందు మీరు యోగాన్ని చేయాలని చెప్పిన దాన్నే మళ్ళీ తిరిగి చెప్తున్నాడు అను ఆరంభ అనువారంభ అంటే చేసిన దాన్నే మళ్ళీ చేయటం ఎందుకండి అంటే దాని యొక్క ఎంఫసిస్ కోసం ఇంత గొప్పది మరొకటి లేదు కాబట్టి మీరు ఈ యోగాన్ని తప్పనిసరిగా అభ్యాసం చేయండి అని చెప్పడం కోసం రెండో అర్ధ భాగం శ్లోకంలో రెండో శ్లోకం ఉంది స నిశ్చయన యోక్తవ్య యోగ అనిర్విణ చేతస ఈ దుఃఖ సంయోగ వియోగ రూపమైన ఆ యోగము మనచే తప్పనిసరిగా అభ్యసింపబడవలము మనమందరం కూడా ఈ యోగాన్ని ఈ జ్ఞానరూపమైన యోగాన్ని తప్పనిసరిగా అభ్యాసం చేయాలి నిశ్చయంగా విథౌట్ ఫెయిల్ అయితే యోగాన్ని అభ్యసించేప్పుడు కొంచెం ఆటంకాలు వస్తాయి కూడా ఆటంకము అవరోధము అంటారు ఆబ్స్టకిల్ ఆబ్స్టకిల్ అన్నది మనం చాలా నెగిటివ్ యాటిట్యూడ్తో చూస్తాం దాన్ని అవి రానేకూడదు అనే ఒక అపేక్ష పెట్టుకుని అది రాగానే మనం కంగారు పడిపోతాం మామూలుగా మేము చిన్నప్పుడు హై స్కూల్లో తెలుగు పద్యం ఒకటి చదివి వాళ్ళం ఆరంభింపరు నీచ నా రెండు పదాలే గుర్తున్నాయి మొత్తం మద్యం అంతా నాకు రాదు ఆరంభింపరు నీచ మానవులు కురు విఘ్నాసంత్రస్తులై అది అక్కడికి వచ్చింది ఆరంభించి పరిత్య జంతులు మధ్యముల్ మధ్యముల్లోనే అంత హోతుంది మధ్యలో విద్యతో సమాసం అంటే బెస్ట్ గుడ్ బెటర్ బెస్ట్ బ్యాడ్ వర్స్ వర్స్ట్ వర్స్ట్ ఫెలో ఎవరంటే విఘ్నాలు వస్తాయి కాబట్టి వాడు పని మొదలు పెట్టమే పెట్టాడు ఎరా వీధిలోకి వెళ్ళి ఆ పని పూర్తి చేసుకున్నారా అంటే నేను ఎందుకంటే చెడు శకునం వస్తుంది కాబట్టి ఎప్పుడు నేను వెళ్ళినా చెడ్డ శకునాలు వస్తున్నాయి ఆ ఒక్కో నక్కో ఏదో శకునం పిల్లో వస్తుంది ఆ చెడు శుక్రం మంచిది కాకపోతే అలా వెళ్తాం కాబట్టి చెడు శుక్రాల వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను వెళ్ళాను అని కూర్చున్నాడు అలా ఎంసెట్ పరీక్ష రాయరా అంటే నేను పరీక్ష రాసిన అవి మార్కులు రావు ర్యాంకు రాదు నేను ఫెయిల్ అయిపోతాను ఎందుకంటే పరీక్ష పేపర్లు కఠినంగా ఉంటాయి బైనా మీ కఠినంగా ఉంటుంది కాబట్టి నేను పరీక్ష రాయను వేడు వర్స్ట్ ఫె యొక్క తలంపుకే భయపడి వదిలిపెట్టేస్తాడు ఇంకా మీడియంస్లో మధ్య రకం మనిషి ఎవడు పని ప్రారంభిస్తాడు విఘ్నాలు ఎదుర్కొంటాడు మధ్యలో విఘ్నాలకి భయపడి మధ్యలో వదిలిపెట్టేస్తాడు వాడు అసలు ఆరంభించడం లేదు వీడు ఆరంభించి మధ్యలో నిజలు ఇక ఉత్తముడు ఎవరు మొదలుపెట్టి వచ్చిన విఘ్నాలన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటూ మొదలుపెట్టిన పనిని విధిలిపెట్టకుండగా కొస వరకు సాధించినటువంటి వాడు వాడు ఉత్తముడు మీకు రహస్యం చెప్తాను శ్రీరాముడిని మనం ఎందుకు ఆరాధిస్తున్నామో తెలిసినా లేదా అలాగ మనం పూజ చేసిన వెంటనే ఇలాగ కోరికలు తీర్చేస్తారనే అదంతా కూడా తర్వాతి కాలంలో వచ్చినటువంటి అబరేషన్ అలాగే తీర్చేయడు ఎందుకు ఎలా తీర్చేస్తాడు మీరు అలా పూజ చేసేసిన వెంటనే రాముడు అక్కడ కూర్చొని అలా కోరికలు తీర్చేస్తుంటే మనం పూజ చేయని వాళ్ళు అమెరికాలో ఉన్నారు వాళ్ళకి పూజ చేయడం తెలియదు రాముడు కెనడాలో ఉన్నారు ఆఫ్రికాలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళెవరికి రాముడిని పూజించాలని తెలియదు వాళ్ళని ఇప్పుడు ఏం చేయాలి ఆయన వాళ్ళకి అసలు ఇంకేమీ ఇవ్వకుండా నాశనం చేసేయాలా ఈ పూజ చేసిన వాడికే కోరికలు అలాగ వర్షించేస్తాయి మరి వాళ్ళ మాట ఏమిటి వరికి అసలు రాముడు పూజ చేయాలే తెలియదు కదా కాబట్టి అలా కాదు రాముడిని మనం ఎందుకు పూజిస్తున్నామంటే అంతఃకరణ శుద్ధి కోసము ఏమిటి అంతఃకరణ శుద్ధి రాముడు ఏం చేశాడు ఎంతటి ఉన్నత స్థానాన్నైనా తృణప్రాయంగా పరిత్యాగం చేశాడు అడవికి పోవంటే పోయాడు అన్ని సుఖాలు వదిలిపెట్టుకుని పదవిని వదిలిపెట్టుకుపోయాడు తర్వాత అడవిలో ఎన్ని కష్టాలు వచ్చినా కష్టాలను ఎదుర్కొన్నాడు తప్పిస్తే బెండయ్యాడు తప్పిస్తే బ్రేక్ అవ్వలేదు ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఇచ్చిన మాటపై నిలబడ్డాడు అందుకోసం పూజిస్తున్నాం ఆ స్ఫూర్తి కోసం పూజిస్తున్నాం ఆ స్ఫూర్తి కోసం పూజించాలి అంతేగాదు ఇలాగ రాముడికి ఇలాగ కళ్యాణం చేసేసి అక్షతలను ఎత్తిమీద విశ్వస్తుంటే అక్షతలు సేల్కి పెట్టారు తెలుసా మీకు కళ్యాణ అక్షతలు యాభై రూపాయలు ప్యాకెట్ ఓ కుంచుడు అక్షతలు వస్తాయి వాటిని చిన్న చిన్న ప్యాకెట్లు కింద వెయ్యి ప్యాకెట్లు చేయడం ప్యాకెట్ యాభై రూపాయలు కుంచుడి ఖరీదు అంత రూపాయలు ఇప్పుడు నేను చెప్పిన అకౌంట్లో ఎంత వచ్చింది యాభై వచ్చింది ఓ ఈ కామర్స్ చాలా అద్భుతంగా ఉంది దానివే సో It is not like that. We are also developer Quéil JERUSA. Now we given up about after we ask about, Ralph yeah. came with such knows the sabbhavia of his own all language. So I said in 19 years, the first time the strongц�� came with awareness. Marありがとうございました an accident is the first toothbrush ditched by theitti against thePressasズ. That with the Dutch literature for each attribute. వచ్చేసి మళ్ళీ అయోధ్యలో వస్తావా చేస్తావా అని కూర్చున్నారు రాముడి బిల్ల ఆయన్ని గంజాకావిడి వేసి బుజాల మీద మోసుకుపోవడానికి సిద్ధంగా వచ్చారు ఆయన ఇంత ప్రెషర్ని తత్తుకుని వాళ్ళని జాగ్రత్తగా వెనక్కి పంపించి మళ్ళీ వీళ్ళు మనస్సు మార్చుకుని మళ్లీ నెల మళ్ళీ వాపసు వచ్చేసి ప్రమాదం ఉంది కాబట్టి అక్కడి నుంచి మకాను ఎత్తేసి దండకారణ్యంలోకి వెళ్ళిపోయాడా లేకపోతే అసలు వీళ్ళు కనుక ఇంత ప్రెషర్ పెట్టకపోతే ఆయన పాపం ఆ చిత్రకూటం దగ్గరే పద్నాలుగేళ్ళు గడిపేసి మళ్ళీ అయోధ్యకు వచ్చేద్దాం అనుకున్నాడు ఆయన అక్కడి నుంచి చాలా తేలిగ్గా వచ్చేచ్చు పెద్ద దూరం లేదు వీళ్ళ ప్రెషర్ మూలంగా దండకారణ్యంలోకి వచ్చాడు వీళ్ళకి రూట్ కూడా వేసేసారు అమ్మ బాబా రూట్ కలిసిపోయింది వీళ్ళలో ఇంటికి వెళ్ళిపోతారు మళ్ళీ ఎవడికో పుట్టుతుంది బుద్ధి వాడో పది మందిని పోవేసుకుని వస్తాడు వచ్చేసి రామా నువ్వు వచ్చేసే అందుకోసం అక్కడి నుంచి మకాన్ వచ్చేశారు మకాన్ ఎత్తేడు భరద్వాజుకి గుహుడికి కబురుకొచ్చాడు నేను మకాన్ ఎత్తేస్తున్నానండి బాబు వాళ్ళకి ఎవరైనా మధ్యలో వచ్చాడిగితే ఆయన లేడయారు అమ్ముడు అని చెప్పి వెళ్ళిపోయాడు దండకారణ్యంలో వెళ్ళిపోయాడు కరదోషణ త్రిశూరులో సంహారం చేశాడు అంటే ఆ గ్యారిసన్ అంతా ఆయన అధీనంలోకి వచ్చింది కానీ ఆయన దాన్ని పట్టుకోలేదు ఎందుకంటే అది కూడా టౌన్నే ఆ టౌన్లోకి నేను వెళ్ళాను అడవిలో మకాన్ చేయాలి సుగ్రీవుడు మిత్రుడయ్యాడు వాళ్ళి సంహారం అయిపోయింది కృష్కింహా సామ్రాజ్యం చేతికి వచ్చింది కానీ కృష్కింధా నగరంలో అడుగుపెట్టాడు లక్ష్మణ్ణి పంపించాడు తప్పిస్తే తను నగరంలోకి వెళ్ళలేదు లంకని జయించాడు లంక చేతికి వచ్చింది లంకలోకి వెళ్తే ఆయనే రాజు అయోధ్య కంటే కూడా బలమైంది లంక గొప్పది ఇంక మళ్ళీ అయోధ్య ఆ లంకలోనే ఉండొచ్చు అమెరికా హెచ్ వీసా మీద వెళ్ళి సిడిఎన్ అయిపోయినట్టుగా అక్కడే ఉండొచ్చు కానీ నమే స్వర్ణమయీలంక నమే లక్ష్మణ రోచక జనని జన్మభూమిస్తే స్వర్గాలకి కలిగేసి మళ్ళీ వాపసు వచ్చేసాడు పద్నాలుగు సంవత్సరాలు ఆ పూర్తి అవడానికి ఇంకో గంట టైం ఉందంటే నగరానికి బయట వెయిట్ చేశాడు గంట అవగాహన లోపలికి వచ్చాడు మధ్యలో ఎన్ని పాటలు పడ్డాడంటే శ్రీరాముడు మీరు వాల్మీకి రామాయణం చదివితే తెలుస్తుంది రాముడు ఏవో మహిమలు ఏవో చేసేస్తూ మహానందాన్ని అనుభవించేసాడు అనుకుంటే పొరపాటడు ఆయన పడ్డాన్ని పాటలు ఇన్ని అన్నీ పా ఒకప్పుడు దుఃఖించాడు రోధించాడు మరోపుడు ధైర్యం తెచ్చుకున్నాడు కింద పడ్డాడు లేచాడు ఎన్నెన్నో కష్టాలు పడ్డాడు నిరుత్సాహపడ్డాడు లక్ష్మణుడు ఉత్సాహం చెప్పేవాడు లక్ష్మణుడే నిరుత్సాహపడిపోతే ఈయన ఉత్సాహం చెప్పేవాడు నానా హింసపడ్డాడు సీత తోడుగా ఉందనుకున్న సీత మళ్ళీ వాపస్సు సీత లేకుండా వెనక వెళ్లాల్సి వస్తుందేమో అని బెండబెట్టుకున్నాడు కౌశల్యం అడుగుతున్నాయి ఎలా సీతం తీసుకుని వెళ్ళావు చేతుడ వచ్చేటడుగుతుంది ఏం సమాధానం చెప్తాడు జనక మహారాజు అడుగుతాడు నువ్వేదో ధనుర్ధారు అని పిల్లనిస్తే నువ్వు ఇలా చేసేవి అయ్యా జనక మహారాజు అడుగుతాడు పిల్లని కాపాడలేకపోయావా అంటాడు ఏం సమాధానం చెప్పాలి ఎలా ఎంత బెంగ పెట్టుకున్నాడో మీరు ఆలోచిస్తే తెలుస్తుంది రామాయణం చదివితే తెలుస్తుంది అన్ని ఆటంకాలని ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డాడు కాబట్టి ఈనాడు మనం రాముణ్ణి పూజిస్తున్నాము అది కారణం కాబట్టి ఎప్పుడు కూడా నెవర్ యాక్సెప్ట్ డిఫీట్ ఓటమిని ఎన్నడూ అంగీకరించవద్దు నెవర్ సే డై అలా మాటే వడ్డంటే అనిర్విన చేతస నిరుత్సాహము నిస్పృహ నిరాశ అనేటువంటివి మనస్సులో దరిదాపులకు కూడా రానివ్వకుండా ఎన్ని ఆటంకాలు వచ్చినా మరింత ఉత్సాహంతో ఆటంకం వచ్చినప్పుడల్లా మరింత ఉత్సాహంతో బంతిని మరింత గట్టిగా కొడితే అది మరింత బలంగా పైకి వేస్తుంది అలాగా మనం యోగాన్ని అభ్యాసం చేయాలి గీతా క్లాసుకి వెళ్ళేప్పుడు మరి పని లేకపోతే గీతా క్లాసుకి వెళ్దామని అనుకుంటాం కొంతమంది వంట అయిపోయింది పిల్లలు ఇంకా రాలేదు ఖాళీగా ఉన్నాం బియ్యం ఏరుకోవడం రేపటి వంటకి కావాల్సిన బియ్యం ఏరుకోవడం కూడా అయిపోయింది ప్రతి వస్తువులు కూడా చేసుకోవడం అయిపోయింది మరి ఏ పని లేదు ఆయన ఏదో గీత మాట్లాడతారా పోయి అక్కడ కూర్చుని వద్దాము ఇక్కడ కూర్చుని పోదు అక్కడ కూర్చుంటాం అలా ఉండకూడదు అసలు ఒక పని చేయాలంటే మరో పని మానేలా కళ్ళదా ఎందుకంటే ఒక సమయంలో ఒక పని చేయగలుగుతారు కాబట్టి ఒక పని చేయాలంటే మరో పని మానేయాలి కాబట్టి ఈ రాబోయే వారం శుక్రా శని ఆది మూడు రోజులు కూడా సాయంకాలం ఆరు గంటలకు ఈ గీతా క్లాస్ అనే పనే చేయాలి ఇంకే పని చేయకూడదు కోటి రూపాయల ఆదాయం వస్తుందన్నా కూడా చేయకూడదు ఈ పనే చేయాలి మీరైనా అంతే నేనైనా అంటే ఎమర్జెన్సీ గురించి నేను చెప్పట్లేదు ఊరికే జనరల్గా చెప్తున్నా అటువంటి నిశ్చయం ఉంటుంది ఏమిటో ఈ గీత ఇంతకాలం నుంచి వింటున్నాం నథింగ్ హ్యాపెండ్ నథింగ్ ఫైర్స్ అలాగే డల్గా అలాగే ఉండిపోయాయి ఏదో పుణ్యం వచ్చిందని చిత్రగుప్తుడు ఏదో ఎక్కొక్కడో వేస్తున్నాడో ఏ సంఖ్య వేస్తున్నాడో వేయట్లేదో కూడా ఏ మాకేమీ దేడా ఏం కనపడలేదు అనే ఆలోచనను కూడా దగ్గరికి రానివ్వకూడదు ఎందుకంటే యోగంలో రెండు రహస్యాలు ఉన్నాయి ఒకటి యోగంలో వచ్చే మార్పులు అవి కంటికి కొట్టొచ్చినట్టుగా కనపడవు చాలా సూక్ష్మంగా ఉంటాయి మార్పులు కాబట్టి మార్పులు మీకు అలాగే డ్రామాటిక్గా కనపడం కనుక అటువంటి మార్పులు మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు సూక్ష్మమైన మార్పులు మీకు తెలియని మార్పులు మీకు వస్తాయి మీరు ఎప్పుడైనా ఒక సంవత్సర కాలం గీత అధ్యయనం చేసి జాగ్రత్తగా అభ్యాసం ధ్యానం అభ్యాసం చేసి ఇంట్లో వాళ్ళని అడగండి ఈ మధ్య నేను ఎలా ఉన్నాను అని అడిగితే వాళ్ళు చెప్తాను చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది మీలో అని వాళ్ళు చెప్తారు చెప్తే ఈ ఉన్నది కూడా పోతుందేమో అని భయపడి చెప్పరు నిజంగా స్థిర స్థిరమైన ఇంప్రూవ్మెంట్ అమ్మకం వచ్చినప్పుడు చెప్తాను కాబట్టి స్లోగా వస్తుందా చే అదే ఒకటి రెండు యోగాలో ప్రోగ్రెస్ ఇనీషియల్గా తక్కువగా ఉంటుంది లేటర్ బాగా ఎక్సలరేట్ అవుతుంది అది యోగ లక్షణం మీరు వెయిట్ లాస్ మొదలు పెట్టారనుకోండి వెయిట్ లాస్ డైటింగ్ అండ్ ఎక్సర్సైజ్ మొదలు పెట్టారనుకోండి ఇనీషియల్ ఫస్ట్ పౌండ్ లూజ్ అవడానికి చాలా కష్టపడాలి ఆ కష్టంలో సగం పడితే చాలు సెకండ్ పౌండ్ లూజ్ అవుతాడు ఆ తర్వాత కొద్దిపాటి కష్టానికి కూడా ఒక్కొక్క పౌండ్ కాదు త్రీ పౌండ్స్ ఫైవ్ పౌండ్స్ టెన్ పౌండ్స్ చొప్పున లాస్ట్ వస్తుంది నేను అమెరికాలో ఒక ఆయన జరుగుతాను టూ పౌండ్స్ హీ లాస్ట్ వెయిట్ టూ పౌండ్స్ గిన్నీస్ రికార్డ్ అది అంత వెయిట్ని లాస్ చేసి చక్కగా సమానంగా ఉన్నాడు అంటే అంతకుముందు అంత హెవీగా ఉండి ఆయన తన అనుభవాన్ని చెప్తాడు మొదటి నెలలో ఎంతో నిరుత్సాహం నేను లాస్ అవధి వెయిట్టు అని చాలా నిరుత్సాహపడతాడు మొదటి నెలలో పదిహేను పౌండ్లో ఇరవై పౌండ్లో లాస్ అవుతుంది కానీ రెండో నెలలో హండ్రెడ్ పౌండ్స్ లూజ్ అవుతుంది థర్డ్ మంత్లో హండ్రెడ్ అండ్ పౌండ్స్ లూజ్ అవుతుంది హీ అచీవ్ డెట్ కాబట్టి ప్రోగ్రెస్ తక్కువ ఉంటుంది లేటర్ మీరు అభివృద్ధి చేసే ప్రోగ్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది అది యోగా పిహెచ్డీ కూడా అలాంటి నాలుగేళ్ళు ఐదేళ్ళు ఉంటుంది పిహెచ్డి సైన్స్ పిహెచ్డీ ఐదేళ్ళు ఉంటుంది తక్కువ ఉండదు జనరల్గా తక్కువ ఉండదు ఈ ఐదేళ్ళలో మొట్టమొదటి మూడేళ్ళు వీడు ఊరికే ఘోరాలతో తిరుగుతో కష్టపడ్డమే తప్ప ఏముండదు ఆ లాస్ట్ టూ ఇయర్స్లోనే మొత్తం వర్క్ అంతా అయిపోతుంది పీసీసీ రాసేయటం సబ్మిట్ చేసేయటం డిగ్రీతో సహా వచ్చేస్తుంది అలా ఉంటుంది ప్రోగ్రెస్ యోగం కూడా అంతే కాబట్టి నిరుత్సాహానికి తావు ఇయ్యరాదు దీనికి దృష్టాంతంగా హనుమంతుని యొక్క శీతాన్వేషణని చెప్తారు హనుమంతుని యొక్క శీతాన్వేషణ ఘట్టం చుంద్రకాండలో ఉంది దాన్ని యోగ సాధనకి దృష్టాంతంగా చెప్తారు అక్కడ హనుమంతుణ్ణి ఒక యోగ సాధకుడిగా వాల్మీకి మహర్షి ప్రజెంట్ చేస్తాడు యోగాన్ని చేస్తున్న వాళ్ళగా ప్రజెంట్ చేస్తాడు సో ఆయన చేస్తున్నాడు మనం ధ్యానంలో మన యొక్క స్వరూపాన్ని అన్వేషిస్తున్నామో అలాగే ఆయన కూడా అన్వేషణ సీతాన్వేషణ చేస్తున్నాడు సీతాశాంతి సీత అంటే మనశ్శాంతికి సీత అనిపడు మనస్సు శాంతి పొందిందనుకోండి అప్పుడు ఏం లభిస్తుంది ఆత్మ లభిస్తాడు అది సీతాశాంతి ఉపాధి ఉంది శ్లోకం ఆత్మ రామ హనుమంతుడు సాధకుడు మనం సాధకుల హనుమంతుడు అన్వేషిస్తూ ఉంటాడు రాత్రి తెల్లవారులో అన్వేషిస్తాడు కొంచెం చీకటి పడగానే వాళ్ళు పెడతారు ఒక్క బిసలు దీపాలు పెట్టుకునే వేళ ఆ సంధ్య చీకటి అంట ఆ కొద్దిపాటి వెళుతూ ఉంటుంది అది పోతుంది దీపాలు పెట్టేస్తారు ఇంకా చీకటి పడింది పల్లెటూళ్ళలో పూర్వం రోజుల్లో ఇంకా ఆ చీకటి వచ్చిందంటే ఇంక ముఖం కూడా కనపడదు మనిషి దొడ్డు మీద వెళ్తున్నా కనపడదు చీకటి అలా ఉండదు పూర్వం సో ఆ టైంలో వెతకడం ప్రారంభిస్తారు నక్కి నెక్కి దీపాలు ఉండదు అంటే షే షాడోస్లో ఉండి వెతుకుతూ ఉంటాడు లంకిని అనే రాక్షసు అడ్డొస్తుంది ఆవిడకి గుణపాఠం నేర్పుతాడు నేర్పేసి ఆ కాంపౌండ్ వాళ్ళ మీద ఎక్కి లంకలో ప్రవేశిస్తాడు ద్వారంలో ప్రవేశించాడు కాంపౌండ్ వాల్ నుంచి ప్రవేశిస్తాడు ప్రవేశ ద్వారంలో ముఖద్వారంలో ప్రవేశించేప్పుడు అతిథిగా ఫ్రంట్గా ప్రవేశించాలి ఇలాగంటి పనికి ముఖద్వారం నుంచి ప్రవేశించారు కాంపౌండ్ వాళ్ళు దూకి ప్రవేశిస్తాడు నక్కి నక్కి వెతుకుతాడు తెల్లవారుజాము నాలుగింటి దాకా వెతుకుతాడు ఎంత తరోగా వెతుకుతాడంటే మీరు సుందరగానే తదితే తెలుసు వాల్మీకి ఏమంటాడంటే ఆయన ఈ స్టేర్ కేసు ఉంటాయి చూడండి స్టేరి కేసు కింద కూడా వెతుకుతాడు ఒక మనిషి అక్కడ కూర్చుని ఉండడానికి అవకాశం లేని సందుల్లో కూడా వెతుకుతాడు ఇప్పుడు వీరుగా ఉందనుకోండి అల్మైరా అల్మైరాంత సందు ఆ సందులో మనిషి పట్టడు కదా అయ్యా ఏమో అని ఆ బీరువా జరిపి అసెంబ్లీలో తొంగి చూసి లేదు అని మళ్ళీ బీరువా ఉండాల్సిన తోటి పెట్టి అలా వెతుకుంటాడు ఏది వదిలిపెట్టాడు వెతికి నాలుగు అవుతుంది కనపడదు ఏం సీతాదేవి కనపడలేదు మధ్యలో భ్రమపడతాడు కనపడింది అనుకోని వీడు కూడా ఏదో ఫ్లాష్ వచ్చింది లైట్ బ్లూ కలర్ వచ్చిందంటాడా అంటే అది రాంగ్ అనమాట మీకు ఎనీ మెంటల్ ఎక్స్పీరియన్స్ వస్తే దట్ ఈజ్ అ రాంగ్ సిగ్నల్ ఇట్ ఈస్ నాట్ ఆత్మా యెల్లో కలర్ వచ్చింది రెడ్ కలర్ వచ్చింది అయితే ఏవో సౌండ్స్ ఏమైనా పడుతున్నాయి సన్నాయి నాదస్వానం ఏమైనా పడుతుంది ఇదంతా కూడా మీ మనస్సు పెట్టేటువంటి ఒక మోసం ఏమీ లేదు జస్ట్ ఇగ్నోర్ ఇంటి ఏమి చేయాల్సింది లేదు ధ్యానం చేశారు అనివే ఇలాంటి భ్రమ హనుమంతుడు కూడా పడతాడు మండోదరిని చూసి సీతనుకుంటాడు అలాగే యోగి అనాత్మనే ఆత్మని భ్రమపడతాడో అలాగే ఆయన కూడా భ్రమపడతాడు కానీ మళ్ళీ తేరుకుంటాడు పేర్కొనే ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక ఆయన యోగ యోగా సాధన చేసే శిష్యుడు ఉండేవాడు ధ్యాన యోగం చేస్తూ ఉండేవాడు హఠాత్తుగా పరిగెత్తుకుని వచ్చాడు గురువుగారి దగ్గరికి అర్ధరాత్రి గురువుగారు గురువుగారు నాకు యోగ సిద్ధి అయిపోయిందన్న అని అడిగారు నేను ఏ గుహలో కూర్చుని ధ్యానం చేస్తున్నానో గుహంతా కూడా ఒక్కసారి వెయ్యి బల్బుల వెయ్యి క్యాండిల్స్ ప్రకాశంతో వచ్చేసిందండి ఆయన్ని అంటే గురుగారు చెప్పారు ఇలాంటివి ఇంకా కొన్ని కూడా వస్తాయి అవి ఏమి యోగ సిద్ధులు కావు పోయి జపం చేయిపోయని చెప్పారు సో ఆ రకంగా హనుమంతుడు మొండవదండ చూసి సీత దొరికేసింది అనుకున్నాడు అందుకే ఎంతో చిన్న పార్టీ చేసేసుకున్నాడు అప్పటికప్పుడే చిన్న సెలబ్రేషన్ చేసేసుకున్నాడు వాళ్ళు మీకు బాగా వర్ణిస్తారు అదంతా తప్పు తెలుసుకున్నాడు ఈమె సీత కాదు అని ఆ తర్వాత నాలుగు గంటల ఎప్పటికీ మహా నిరుత్సాహాన్ని పొందాడు ఇంకా చచ్చిపోతాను నేను దేహ త్యాగం చేస్తాను ఆత్మహత్యకి సంసిద్ధుడవుతాడు ఆత్మహత్య ఎలా చేసుకోవాలని స్కీమ్లోనే వేస్తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవాడు కూడా మెథడ్స్ ఏవో మరి వర్కౌట్ చేసుకోవాలి కదా ఏదో మెథడ్ ఫైనలైజ్ చేసుకోవాలి మూడు నాలుగు కన్సిడర్ చేసుకుని ఫైనలైజ్ చేసుకోవాలి సముద్రంలోకి వెళ్ళిపోయి అలా లోతుల్లోకి వెళ్ళిపోతే అక్కడ నేను చచ్చిపోతాను అనుకున్నాడు కానీ అనుకున్నాడు నాకు ఈత బాగా వచ్చినే ఎక్కడ ఏం చేస్తాము కొన్ని మెడకి రాయి కట్టుకున్నాము కానీ నేను చాలా బలంగా ఉన్నానే రాయి కూడా నన్ను కెందుకు లాగలేదేమో కొన్ని తిమింగలం ఏమైనా వచ్చి తినేస్తుందేమో ఇది బాగానే ఉంది కానీ తిమింగళాలు ఈ చుట్టుపక్కల లేకుండా మరెక్కడో ఉంటే ఏమిటవుతుంది ఈ రకంగా ఉపవాసం చేసేస్తాను ఉపవాసం చేస్తే నేను ఉపవాసం చేసి ప్రాణం పోవాలంటే నెల రెండు నెలలో పడుతుంది అని వాళ్ళు అదో సమస్య లేదా అగ్నిహోత్రంలో దూకుతాను ఇది బాగుంది కాబట్టి సముద్ర తీరానికి వెళ్ళిపోయి ఆ పక్క నుండి అడవిలోంచి కొన్ని కట్టెలు తెచ్చి అగ్నిని ముట్టించి రెండు కట్టెలు రాపాడిస్తే అగ్ని వస్తుంది ఆ అగ్నిని ముట్టించి దాంట్లో దూమికేస్తే దమ్ముని సమస్య పరిష్కారం అవుతుంది అని తర్వాత మళ్ళీ మనస్సులోంచి అంతరాత్మ ప్రబోధము అంటారు అనిర్వేదశ మూలం అని వాక్యం అక్కడదే సుందరకాండంలో నిరుత్సాహపడకుండా ఉండడమే మనిషి జీవితంలో ఏదైనా గొప్పతనాన్ని సాధించటానికి మూలము సమస్త సంపదలు కూడా ఏ హృదయంలో నిరుత్సాహం లేదో వాడికే లభిస్తాయి కాబట్టి ఈ అనిర్వేదము అంటే నిర్వేదము లేకుండుట నిరాశా నిస్పృహను లేకుండుట ఇదే సకల విజయాలకి హేతువు కాబట్టి నేను ఈ నిరాశా నిస్పృహల్ని ఇక్కడే వదిలిపెట్టేస్తున్నాను నేను ఒక్కసారి ఆ పరమేశ్వరుణ్ణి శరణాగతి చేసి మళ్ళీ అన్వేషిస్తాను అని మొదలుపెడతాడు సరిగ్గా అదే వాక్యం ఎక్కడ కూడా చేతస నిర్వేదము అంటే నిరాశా నిస్పృహలు దరిదాపులకు రాకుండా మనస్సులో మనం యోగాన్ని అభ్యసిస్తూ ఉంటే మనం తప్పకుండా విజయాన్ని సాధిస్తాము ఎదొచ్చి నిశ్చయం చేసుకోవాలి ఆ నిశ్చయం చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి ఈ నిశ్చయాన్ని గురించి మళ్ళీ క్లాసులో చెప్తాము ం పూర్ణమముద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవశిషం శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీ గురు